వాని నికితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి కుమరవేల్లి మల్లన్న బతుకమ్మ పాటలు గాయని మని చిగుళ్ల ఆయిలమ్మ చిగుళ్ళ భాగ్యమ్మ చిగుళ్ల బ్రహ్మాంబ బీలమ్మ నిర్వహణ గనౌరే యాళగిరిరావు పర్యవేక్షణ గనౌరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్ వీడికి దగ్గరానే కొమరెల్లి మాలన్న వీడికి దగ్గరనే కొండలి మాలన్న వీడికి దగ్గరనే కొమరెల్లి మాలన్న వీడికి దగ్గరనే కొండలి మాలన్న మరి ఏమి పట్నం కొమరెల్లి మాలన్న మరి ఏమి కొమరెల్లి మాలన్న మరి ఏమి పట్నం కొమరెల్లి మాలన్న మరి ఏమి పట్నం కొమరెల్లి మాలన్న శ్రీశైల పర్వతాము కొమరెల్లి మాలన్న శ్రీశైల పర్వతాము కొండ్రెల్లి మాలన్న శ్రీశైలం ఘాట్ల కొమరెల్లి మాలన్న శ్రీశైల गंगा कुमली मा अल शिव मलिकार्जुन कुमरली मा अल शिव मलुन गंगा दानी ना కొమరలి మాతానూ కొ పర్వతావు బండయకి కొమరలి మా అన్న పరవతావు బండీ కొమరలి మో కొమరలి మా అన్న మో కొమరలినా పౌడేడి గవలే మో కొమరలి మా అన్న మో కొమరలినా సేతాన వట్టినాడు కొమరలి మా వట్టినాడు కొమరలి జూదంబు వాడవాటే కొమరలి మా అమ్ముబు కొమరలినవయే కొమరలీనా కొమరలి గణేరు పక్షులే మో కొమరీ మాలనా గణవేరు పక్షి లే కొమరలి మా కళ్లాన చూసినాయి కొమరల్లి మా అల్లన్న కల్లానే చూసినాయి కొండలి మా అల్లన్న మల్లన్న వద్దీకొచ్చి కొమరలి మా అల్లన్న మల్లన్న వద్దీకొచ్చి కొమరల్లి మా అల్లన్న వయ్య చిన్నవాడ కొమరల్లిమా అల్లన్న వై అయ్యున్నవాడ కొమరలి మా అల్లన్న పెళ్లిగాని బయ్యవాడు కొమరల్లి మా అల్లన్న పెళ్లి చేసుకొని కొమరల్లి మా అల్లన్న చేసుకొని కొమరల్లి జూదంబు ఆడవచ్చు కొమరలి మా అల్లన్న దూరాముడవచ్చు మా పాడి దాకా నువ్వు కొమరల్లి మా అన్నీ దాకా కొమరల్లి జూదంబు ఆడవద్దు కొమరల్లి మా అల్లన్న దూరాహు ఆడవద్దు కొమరల్లి మీదనేమో కొమరల్లి మా మీదనేమో కొండ ప్రేమలు చెప్పినాయి కొమరల్లిమా ప్రేమలు చెప్పినవి కొమరలి వడికెంచేవుడేమో కొమరల్లి మా అల్లన్న వడికెంచి దేవుడేమో కొమరలి మా అన్న కైలాసం వచ్చినాడు కొమరల్లి మా అల్లన్న కైలాసం వచ్చినాడు కొమరల్లి మాలన్న నాయన శంకరుడ కొమరల్లి మా అల్లన్న నాయన శంకరుడ కొమరలి అన్న కూడా నాకు కొమరల్లి మా అల్లన్న పక్షులు నవరాడ కొండరల్లి పెళ్లిళ్ళ మీద నాకు కొమరల్లి మా అల్లన్న మీద నాకు ప్రేమలు చెప్పినాయి కొమరల్లి మా అల్లన్న ప్రేమలు చెప్పినాయి కొండలి నగదగ్గ కాంత కూడా కొమరల్లి మా అల్లన్న మరి ఏడ ఉన్నదయ్యా కొమరల్లి ఏడ ఉన్నదయ్యా కొండరల్లి మాలన్న సిన్ని కొడక కొమరల్లి మా సిన్ని కొడక కొండరల్లి కంచవేరి పాట్మానా కొమరల్లి మా కంచవేరి కంచేరి పాట్నా కొమరల్లి మా మాలన్నా కంచవేరి పాటనా కొమరలి ఎడుగురు బల్జాలు కొమరల్లి మాలనా ఎడుగురు బజవాలు కొమరలి బల్జల్ల తోడనే మో కొమరల్లి మాలనా బల్జల్ల తోడనే మో కొమరలి మాలన్న బాల భోగురమ్మా కొమరల్లి మా లన్న బాలానే భోగురమ్మా కొమరలి మాలన్న తేనాలు దాగి పెరిగే కొమరల్లి మా అన్న తేనాలు దాగి పెరిగే కొమరలి మాలన్న సుందరే మో కొమరలి అల్లన్న తల్లి కల్ల సుందరే మా కొండరలి మా అలా సకాని బాల ఉంది కొమరల్లి మా అల్లన్న సకాని బాల ఉంది కొమరలి మా అలా మకాడ ఓవు కొడుక కొమరెల్లి మా అల్లన్న మకాడ ఓవు కొమరలి మాలా సకాని మా అన్న కొమరలి మా అనా స కొమరలి తోవాలు వట్టినాడు కొమరలి మా తోవాలు వట్టినాడు కొమరలి మా అన్న వాటాలు వట్టి నాడు కొమరలి మా అల్లనా బాలు వట్టినాడు కొమరలి మా అన్న మారండ పడవిలానే కొమరలి మా అల్లన్న వారండ పడవిలానే కొమరలి మారండ పడవిలానే కొమరలి మా అల్లన్న ఫ� etcetera asnd వబోమాంతణా కొమరలి సరీయ మా గ్యానా కొమరలి మా అల్లన్నీయమాగ్యా కలమూడు తొవ్వలల్లా కొమరల్లి కలమూడు తొవ్వల కొమరలి మాగంబు అయ్యినాడు కొమరల్లి వాగంబు అయ్యినాడు కొమరలి తొవ్వళ్ళు దొరకగానే కొమరల్లి మా అల్లన్న తోవ్వలు దొరకగానే కొమరలి మా దేవుడే మో కొమరల్లి మా దేవుడే మో కొమరలి ఒక తాన అందా <muchos> వండే కొమరలి కాన్నీరు కొమరల్లి మాలన్న कोमरली मालना पड़वी मालना यारीर कोमरि मल्ल यूर को माल इधा उम्री मल्ल इलाने कोमली मालना ना कुकती कोमरली मलना ना कुकती कोमरली माले मावुराना कोमरली मल्ल मेटी मावुरा मालना కొమరలి మాలన్న మీ అక్క ఎల్లమ్మా కొండరలి మీ అక్క ఎల్లమ్మా కొమరల్లి మాలన్న మీ కళ్ళు చెప్పుతారు ఈ కొమరలి కళ్ళు చెప్పుతారు కొమరలి వాడికి పోయి నువ్వు కొమరలి వాడికి పోయి నువ్వు కొండరలి కాలు దోలు పోరా కొమరలి మాలన్నా పోరా కొమరలి వారండ పడివి కామరలి మా అల్లనా వారండ పడవికైనా కొమరల్లి మా అల్లనా మకాని దోలు నువ్వు కొమరల్లి మా అల్లన్న మకాని దోలు నువ్వు కొమరలి మా అలా సకాని గాన పాతి కొమరలి మా అల్లనా సకాని గాన పాతి కొండ మా చే కొమరల్లి మా అల్లనా మావరానికి కొమరలి మా ఎల్ అమ్మ ఒద్దొచ్చే కొమరలి మాలనామ్మొచ్చే కొమరలి ఒదికొచ్చే కొమరలిచే కొమరలి కొమరల్లినా మారాండ పడవీలంటా కొమరలి మాలింట వాసి బాలు బాలు గంబు వానాడు కొమరల్లి డు కొమరలి మన నాయన శంకరుడు కొమరల్లి మాలన్నా నాయన కొమరల్లి మాలన్నా ఎరు కల్లు నిన్ను కూడా కొమరల్లి మాలన్న ఇరు కల్లు నిన్ను కూడా కొమరల్లి మాలన్నా చెప్పైత రామనే కొమరల్లి మాలనా చెప్పైత రామనే కొమరల్లి మాలన్న సక్కాని ఎల్లమ్మా కొమరల్లి మాలన్న సక్కాని ఎల్లమ్మా కొమరలి మాల భూమిలో కొమరలీరీ కొమరలీ్రీ కొ పులక్షేత్రి వట్టి నాలి కొమరలీరళ కొమరలీ ట్టినేమో కొమరల్లిమ్మా బుట్టినేమో కొమరల్లి మంచి కొప్పునేమో కొమరల్లి వాలప్పు కొండమ్మా మడివీకి వచ్చినది కొమ్మరల్లి మడికి వచ్చినది కొమరలి వాలన్నా పన్నెండు పండ్ల కొమరలి పన్నెండు పండ్ల కొండాన పెట్టు చూసినాడు కొమరల్లి మాలన్న చూసినాడు చూసినాడు కొమరల్లి మాలన్న మల్లన్న చూసినాడు కొమరలి పన్నెండు పండ్ల వాళ్ళ కొమరల్లి మాలన్న పన్నెండు పండ్ల వాళ్ళ మాలన్న సటాల చేసినాడు కొమరల్లి మాలన్న సటాల చేసినాడు కొమరల్లి మాలమ్మ ఎల్లమ్మ బుట్టినేమో కొమరల్లి మాలన్న ఎల్లమ్మ బుట్టి ఎవరయ్య బాలుడా ఓ సిన్ని బాలుడా ఎవరయ్య బాలుడా ఓ సిన్ని బాలుడా ఇన్నిరు దేవతల్లా సిన్ని బాలుడా ఇన్నిరు దేవతల్లా సిన్ని బాలుడా ఇందారి దేవతల్లా నా సిన్ని బాలుడా ఇందారి దేవతల్లా సిన్ని బాలుడా ఎవ్వరు నన్ను కూడా నా సిన్ని బాలుడా ఎవ్వరు నన్ను కూడా సిన్ని బాలుడా ఓడించలేదు నన్ను నా సిన్ని బాలుడా ఓడించలేదు నన్ను నా సిన్ని బాలుడా ఓడించలేదు నన్ను కొమరెల్లి లేదు నన్ను కొమరల్లి ఓడించలేదు నన్ను కొమరెల్లి మాలన్న ఓడించలేదు నన్ను కొమరల్లి మాలన్న నన్న పనువు కూడా కొమరల్లి మాలన్న నాన్న పనువు కూడా కొమరల్లి మాలన్న నువ్వెంత డోడవయ్యా కొమరల్లి నువ్వెంత ఇది వల్ల చెప్పు తమ్మి కొమర్ళ్ళీ మాలన్నా నా తోడియపు తమ్మి కొమర్ళ్ళీ మాలన్నా ఓ యాక్కేల్లమ్మ కొమర్ళ్ళీ మాలన్నా ఓ యాక్కేల్లమ్మ కొమర్ళ్ళీ మాలన్నా కచేరి మోడ కొమరలి మూడా కౌదల్లి మాలన్నా పోతు కొమరలీ మాలన్నా పోతు మాలనా బజల్లు అంటే గోడ కొమరలి మాలన్నా బజల్లు అంటే గోడా కౌదల్లి మాలన్నా సా సిండి తమ్మి కొమరల్లి పోతే కొమరల్లి మంచోల్లు గారు వాళ్ళు కొమరల్లి మాలనా గారు వాళ్ళు కొమరలి సంపేతురయ్య నిన్ను కొమరల్లి మాలన్న సంపేతురయ్య నిన్న కొమరలి మరి ఎట్ల చేతువక్క కొమరల్లి మాలన్న మరి ఎట్లా కొమరలి నేనెట్ల చేతువక్క కొమరల్లి మాలన్న నేను ఎట్లా కొమరల్లి మాలన్నా ఊపా చెప్తా తమ్మి కొమరల్లి కొమరలీాడన కొమరలీ మాలనాడ ఇంకా కొమరలి జాముయే సమయనా కొమరలీ మాలనా జాము ఏ సమయనా కొమరలి జంగ సమయనా కొమరలి మాలన్నా జయనా కొమరలి గట్ట య తమ్ముడాల కొమరలీ మాలన్నాయ తమ్ముడా కొమరలి వాళ్ళ ఎల్మ్మేట్టమరలి సీ దేవుడేమో కొమరలీ మాలన్నా సీ దేవుడేమో కొమరలీ కజవేరి పట్నం వచ్చే కొమరలి మాలన్నా కజవేరి పట్నం వచ్చ కొమరీ వాలనా వచ్చే కొమరలి మాలన్నా పట్న ద్రవేగడయ్య నాడు కొమరలిడు మొదటి గంటలేము కొమరలి కొమరలి తొంభై లక్షలేము కొమరలి కొమరలి గంటలేము కొమరలి కొమరలి పైకి లక్షలేము కొన్ని లక్షమరలి కొమరలింకులేమో కొమరలి కొమరలి కుడి సంక కేసినాడు కొమరలి కుడి సంక కేడు మాలనా బంగారి జోల సినాడు కొమరెల్లిమా అల్లన్న ఎంటియ జోలలేమో కొమరెల్లి అల్లన్న ఎంటియ జోలన్న బల్జల్ల ఇంటికేమో కొమరెల్లి మా అల్లన్న బేమో కొమరెల్లి మల్లయ్య వచ్చినాడు కొమరెల్లి మా అల్లన్న మల్లయ్య వచ్చినాడు కొమరెల్లి బుక్షాము వడగవటే కొమరెల్లి మా అల్లన్ను వడగవట డగబట్టే కొట్టే కొమరల్లి మాలన్న సకాని దేవుడేమో కొమరలి బుల్ల కోడలు కొమరల్లి మాలన్న బజుల్ల కోడలు కొమరలి మాల బుక్షు తీసుకొని కొమరల్లి మాలన్న బుక్షంబు తీసుకొని కొమరల్లి మాలన్న మల్లయ్య దగ్గర కొమరల్లి మాలన్న మల్లయ్య దగ్గర పెళ్ళైన వాళ్ళైన కొమరల్లి మాలన్నా పెళ్ళైన వాళ్ళైనా కొమరలి బుక్షు వట్ట నేను కొమరల్లి మాలన్నా బుక్షను కొమరలి బుక్షు వట్ట నేను కొమరల్లి మాలన్నా బు వేను కొమరలి వాల వా యొక్క మాటలేమో కొమరల్లి మాలన్న వాయొక్క బల్జల్లు విన్నరేమో కొమరల్లి మాలనా బేమో కొమరలి ఏడూన మేడల మీద కొమరల్లి బాలే కొమర బూరమ్మ వదనలేము కొమరలి మాలన్నా బూరమ్మ వదనలేమో కొమరలి మాలన్నా బూరమ్మ దగ్గర కొసరి కొమరలి మాలన్నా బూరమ్మ జంగయ్య వచ్చినాడు కొమరల్లి మాలన్న జగమయ్య వచ్చినాడు కొమరల్లి మాలన్న పెళ్ళైన వాళ్ళతోటి కొమరల్లి మాలన్న పెళ్ళైన వాళ్ళతోటి కొమరల్లి మాలనా బుచ్చంబు వట్టడంట కొమరల్లి మాలనా బుక్షట్టడంట కొమరల్లి మాలన్న బుక్షు వేతురావు కొమరల్లి మాలనా బుక్షతురావు కొమరల్లి మాలన్న మా బాలభోగురమ్మ కొమరల్లి మాలనా మా బాల బోగురమ్మ కొమరల్లి मेड़ दीचे कोमरे मालना मेड़ दीचे कोमरे मालना दीगिचे मालना बुक्षंबू सेत वे कोमरिम बुक्षर मालना मुच्छ कोमरिम मरेली शेताने वाटना कीमरेलीमरे बुक्षंबू वे वे कोमरेली मालना बुक्षंबू वे वे कोमरेली मालया कोमरेली मालना कोमरेली कंडला जुसेमरे కొమరల్లినా పురుషేటి పొద్దు కన్నా కొమరల్లి మాలన్నా పురుషేటి పొద్దు కన్నా కొమరల్లి మాలన్నా ఉంటయేమో కొమరల్లి మాలన్న ఉరటాలు ఉంటయేమో కొమరల్లి మాలన్నా వీసిన్ని బాలకేమో కొమరల్లి మాలన్న వీసిని బాలకేమో కొమరల్లి మాలన్నా వంకలు లేవునేమో కొమరల్లి మాలన్నా వంకలు లేవునేమో కొమరల్లి మాలన్న సక్కాని దేవుడేమో కొమరల్లి మాలన్నా సక్కాని దేవుడు చూసినాడు కొమరలి చూసినాడు కొమరలి మాలన్నా జగమేషమి పినాడు కొమరలి మాలనా పినాడు కొమరలి జంగి పినాడు కొమరలి పినాడు కొమరలి మరి జియ్యే కొమరలి మాట కొమరలి సయ్యా కొమరలి మా సె మాలయ్యా కొమరలి మా దేవుడు అయ్యి నాడు డు కమరలిసి రోపజ పినడు కొమరలీ మిరప పినాడు కొమరలీ మాలన్నారే కో పినూ కొమరీ మాలన్నారే కొ పినూ కలి మాలయా కొమాటి మాలయ్యా కొమరలీ మాలయ్యా కొమాటి మాలయా కొ మాలయా మదే వుడైనా బారా బ మేము కమరలియా బ మేము కమరలి మాలయా పినాడు కమరాలి మాలయా పినాడు మాలయా పినాడు देे कोमरली मालया मरीजेमी जयटे कोमरली मालय्यामी जयटे कोमरली मालया गुलाने मालया कोमरली मालया गुलाने मालया कोमरली मालया ये शंबू कट्टा कोमरली मालया ये शब्बू कट्टा कोमरली मालय्याग्रम्मा वनल तोड़ी कोमरली गदमीरा कमरेली मालैया गदम मीरा कौमली मा लैया यड़ गुरु बल जमानू कमरेली मालैया यूरू बल जवालू कमरली मालैया तू रूप गदमी को कौमरेली मालैया तू रूप गदम मीरा कौमली मालैया सकानी मालैया कौमरेली मालैया सकानी मालिया कौमरली मालैया जूदम्बू आटे कमरेली मालैया तूम्ब सका मालया कुमरली माल सकाया कोमरलीया मर गे कोमरलीयवे कोमरलीए कोमर मालना पाए कोमरली मलन बोड़ी पाए कोमरली मालना मलन बोड़ी पाए कोमरली भूषणालू कुमरली मालाना पे मी भूषण मालना भूषणाल యే కొమరల్లి మాలనా ఓడిపాయ కొమరలి మరి ఏమి చేస్తున్నాను కొమరల్లి మాలన్నా మరి ఏమి చేస్తున్నా కొమరల్లినా వన్కుంటు నేను కొమరల్లి మాలన్నాడుకుంటు నేను కొమరల్లి మాలనా మళ్ళకు ముఖం చేసుకోని కొమరల్లి మాలన్నా చేసుకోని కొమరలికాకుమ సకాని బల్ జలు కొమరలి సు కొమరీ పైసా వీచినారు కొమరలిసా విచ్చినారు కొమరలి పైసా లేమో కొమరలి పైసా లేమో కొమరలి మాల సేతూల పెట్టినారు కొమరలి మాలన్నా సేతుల పెట్టినారు కొమరలి మాల సేతూల పెట్టినారు కొమరలి మాలన్నా సేతుల పెట్టినారు కొమరలి మాల శిలాని సేటాని కుమరల్లి మా ఛోటా కు కొమరలీరళి మాలా మేదాము కొమరలీ మాలా మేరము కొమరలి కొమరలీ మాలూరం కొమరళి మాలా సక్కాని మళ్ళన్న గెలుసుకోలే కొమరలి మాల మళ్ళు కోనే కొమరలి మళ్ళాకి వస్తే కొమరలి మాలన్నా మళ్ళాకి వస్తే కౌరలి మిగిలినా కాలు చెల్లనేమో కొండ కొమరల్లి మాలన్న మళ్ళన్న గెలుసుకొని ని కొమరల్లి కొనైనా తెలుసుకుంటే కొమరల్లి మాలన్నా నేనైనా తీసుకుపోత నేను కొమరల్లి మాలన్నా తీసుకపోత నేను కొమరలి మాలని దమ్ములుంటే కూడా కొమరల్లి మాలన్నాని కూడా కొమరలి మాలన్నాని దమ్ములుంటే కూడా కొమరల్లి మాలన్నాని దమ్ములుంటే కూడా కొమరలి మాలన్నా మెడల కొమరల్లిమాలన్నా ఎడు నెల్ల రా కొమరల్లిమాలన్నా మా చెల్లెలున్న దయ్యా కొమరల్లిమాలన్నా మా చెల్లెలున్న దయ్యా కొరల్లిమాలన్నా తీసుకొచ్చుకో అబ్బూ కొమరల్లిమాలన్నా తీసుకొచ్చుకో నవ్వల తీసుకొచ్చుకో కొమరల్లిమాలన్నా నవ్వల తీసుకొచ్చుకో కొరల్లిమాలన్నా గురానికి కూడానే మోకమల్లిమాలన్నా గురానికి కూడానే మోకమల్లిమాలన్నా గురానికి కూడానే మోకమల్లి మయాన రెక్కలే మోకం రలి మాలన్నాన దేవుడు గదే సే కొమ్మాలేవుడు ఏడుళల మీదికే మోకం రలి మాాల ఏమేళలే మోకం రలి మాలన్నా ఏ మేడలే మోకం మాలన్నా ఏ మోకం రలి మాలనా దేవుడు ఎక్కినాడుకొం రలి మాాలనా దేవుడు ఎక్కినాడు సకాని బోగురు మణికొమరలి మాలనా సకాని బోగురు మనకుమరలి మాలనా గురుము మీదనే మో కొమరల్లి మాలనా ఎక్కిచ్చుకున్నడేమో కొమరల్లి మాలన్నా ఎుకున్నడే కొమరలి ఎక్కిచ్చుకున్నడే మో కొమరలి మాలన్నా ఎక్కిచ్చుకుందడేమో కొమరల్లి మాలనా శీసేల పర్వతాము కొమరల్లి మాలనా బాటలు వట్టినాడు కొమరల్లి మాలనా వట్టినాడు కొమరల్లి మాలనా కొమరల్లి మాలన్నా తోవాలు పట్టినాడు కొమరలి మాలన్నా తోవాలు పట్టినాడు కొమరలి మాలన్నా సకాని దేవుడు